రిన పరమసం కేవలం జ్ఞానముక్తి ద్వగనసదృశం మదిలక్ష్యం ఏక నిత్యం విమలం స్వీ సాక్షి భూ భావా సద్గుం సం నమో నమో బ్రహ్మాదివ్యో బ్రహ్మవిద్యా సంపదాయ కతృభ్యో ంశ్యో మహాభ్యో నమో గురుభ్యోపప్లవరహిత ప్రజనఘన ప్రత్యర్ధ బ్రహ్మైవ సదాశివసర వ్యాసశంకర అస్మాచార్యపర్యంకా వందే శ్రీ గు నారాయణ నారాయణ సాయి రామ్ గురుగారు ఇరవై ఒకటో శ్లోకం కొంచెం ఇంకా ఉందండి ఓకే దేహేంద్రియ అమలే అధ్యస్యంతి అవివేకేన గగనే నేను చిరించుటకు అవకాశమిది పంచభూతములలో సూక్ష్మతరమైన ఆకాశతత్వము చర్మచక్షువులకు ఎలా గోచరించగలదు అయితే ఆకాశం అనున్నది మానసిక భావన అంటే ఉన్నది అందుకనేగా ఆకాశ పంచకంలో మనం అంతఃకరణ చతుష్టయాన్ని అంతరింద్రియాలలో భాగమైన ప్రత్యేకాత్మని మనం పంచీకరణలో మనం బోధిస్తున్నాం తెలుసుకుంటున్నాం ఏదైనా ఒక ఆవరణ ఉన్నప్పుడే కదా శబ్దం ప్రతిఫలించేది రీసౌండ్ సౌండ్ రీసౌండ్ ఎప్పుడవుతుంది అంటే ఒక ఆవరణ ఉన్నప్పుడే అవుతుంది లేకపోతే అవుతుంది మనం అందరం శబ్దం వినగలుగుతున్నామంటే కారణం ఏంటి ఏదో ఒక ఆవరణకు వెళ్ళి అది గుద్దుకుని అప్పుడు మాత్రమే మనం ఆ శబ్దాన్ని వింటున్నాం శబ్దం అలా ప్రయాణిస్తూ పోయింది అనుకోండి సంగతులు రీసౌండ్ లేకపోయినా రిఫ్లెక్షన్ లేకపోయినా రియాక్షన్ లేకపోయినా మానవ జీవితం విద్యా సంఘం ఏమీ లేదు మన ఇంద్రియాలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ఈ రీ మీద ఆధారపడి ఉన్నాయి సరిగ్గా పది రీ మీద ఆధారపడి ఉన్నాయి అనమాట ఎంతసేపు రీసౌండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ఇలాంటి వాటి మీదే రిజనెన్స్ ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉన్నాయి ఇవి లేకపోతే మన ఇంద్రియాలు ఏమీ మనకు తెలియ చెప్పలేవు అవి అసాధ్యం ఉదాహరణ చూస్తే మనం నిద్రపోతున్నాం అండి నిద్రపోతున్నప్పుడు అన్నీ అలాగే ఉన్నాయిగా పంచభూతాలు అలాగే ఉన్నాయి పంచతన్మాతలు అలాగే ఉన్నాయి ప్రపంచం అలాగే ఉన్నాయి మన చుట్టుపక్కల మనుషులు కూడా అలాగే ఉన్నారు మనం మాత్రం లోపలికి ముడుచుకున్నాం అంతే ఎప్పుడైతే లోపలికి ముడుచుకున్నామో బయట ఉన్నటువంటి శబ్దాలు లేవా ఉన్నాయి కానీ వీడిని చేరటలా మరి బయట ఉన్నటువంటి దృశ్యాలు లేవా వీడిని చేరటల్లా బయట ఉన్నటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలనే ఐదు జ్ఞానేంద్రియ లక్షణాలు లేవా ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ వీడికి పని చేయటం రిసీవర్ లేడు అది కూడా రీతోనే మొదలవుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆకాశం అనేటటువంటి ఆవరణ మనం అసలు ఈ ఇంద్రియ సంఘాతానంతా కూడా మనం రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ వీటన్నింటి ద్వారా తెలుసుకుంటాం ఆకాశం అవతలకి వెళ్ళేవనుకోండి అప్పుడేమైంది అంటే చంద్రమండలం వైపుకి వెళ్ళామనుకోండి వాతావరణం దాటి అవతలకు వెళ్ళామనుకోండి